సంఘటన అనేది ప్రతి పదార్థంలోనూ ఉంటుంది బాబు ఈ మూడు రకాలైనటువంటి ఎలిమెంట్స్ ప్రధాన అణువులు కలిసి పంచదార అందులో హైడ్రోజన్కి రంగు లేదు ఆక్సిజన్కి రంగు లేదు ఒక కార్బన్ కార్బన్ అనేటి కార్బన్ ఒకొక్కదానికే రంగు ఉంది దాని రంగు నలుపు కాబట్టి పంచదార తెల్లగా ఉండేది పంచదార నల్లగా ఉంటుంది అన్నాడు కెమిస్ట్రీ ప్రొఫెసర్ గారు ఏమండీ నాకు నిరూపిస్తే కానీ నేను నమ్మనండి అన్నాడు ఓకే నిరూపిస్తాను ఏమి దాంట్లో కొద్దిగా పంచదారని వేడి చేయి అన్నాడు కొద్దిగా పంచదారని వేడి చేస్తే ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ పోతుంది పోయి చివరికి కార్బన్ మిగిలిపోతుంది నల్లహా మా మాడిపోతుంది ఇది అందరికీ తెలిసిందే ఇది ఇదేంటండి ఇప్పటివరకు తెల్లగా ఉంది కదా ఇప్పుడు ఏమైపోయింది దాంట్లో దాని వాస్తవికతత్వం బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు పంచదార తెల్లగా ఉంటుందా అని అలాగా ఉంటుందా అని అడిగాడు ఇప్పుడు తెల్లగా ఉన్నవన్నీ పంచదారని అందామా అనాలంటే మరి ఎట్ట సరిపోలేదుగా నిజానికి నేను అనుకుంటున్నవి ఏవి వస్తుధర్మంగా అలా లేవు వస్తుధర్మంగా అలా లేవు అంటే అంటే వస్తునిశ్చయజ్ఞానం కలగాలి అంటే దానిని దాని యొక్క యథార్థ వస్తుతత్వ జ్ఞానంతోనే చూడాలి కానీ భ్రమాజన్య జ్ఞానంతో చూడకూడదు ఇది మనం ఇక్కడ మనకి తెలియజెప్తున్నటువంటి అంశం మనకంతా ఎట్లా ఉంటుందంటే భ్రమాజన్య జ్ఞానంతో చూస్తేనే మనకు ఆనందం ఉంటుంది లేకపోతే ఆనందం ఉండదు ఇదో పెద్ద చిక్కు మానవుడికి ఏం కావాలయా నాకు ఎలా ఆనందమే కావాలి సోఫాలో కూర్చుంటే బాగుంటుందా కింద కూర్చుంటే బాగుంటుందా సోఫాలో కూర్చుంటే బాగుంటుంది కింద కూర్చుంటే బాగుంటుందా సోఫాలో కూర్చున్నా బానే ఉండాలి కింద కూర్చున్నా కూడా బాగానే ఉండాలి అల్టిమేట్ గా ఎందుకని నా లక్ష్యం ఆనందం సరే అసలు కూర్చోవడం కుదరదండి కాళ్ళు వంగటం లేదండి అన్నాం అనుకోండి అయితే పడుకుంటే ఆనందం నువ్వు ఏం చేసినా ఈ శరీరంతో ఏం చేసినా సరే ఈ శరీరం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి ఆనందం అంతే నువ్వు పంచదార తిన్నావా ఉప్పు తిన్నావా మిక్సర్ తిన్నావా లడ్డు తిన్నావా మానేసావా ఉపవాసం ఉన్నావా దాటి జిమ్మెరియల్ దానికి దానికి ఏం కావాలి ఎంతసేపు ఎవ్రీ డే దాన్ని డైలీ డోస్ ఏం పడాలి ప్రతి క్షణం అది ఏమిటి అల్టిమేట్ గా ఆనందమయ కోశంలోకి చేరుతుందా చేరటనేదా మీద అసలు నిజమైతే ఏంటంటే ఆ ఆనందమయ కోశ లక్షణం వచ్చి దీన్ని ఈ విషయంలో పడుతోంది పడేటప్పటికీ విషయం ఆనందాన్ని ఒప్పుకుంటాడు లేకపోతే ఆ విషయాన్ని ఒప్పుకూడదు అసలు ఏమయ్యా ఈ చెరుకు గడని ఆ క్రషింగ్ మిషన్లో తిప్పితే చెరుకు రసం వస్తుంది ఆ చెరుకు రసాన్ని ఎగరబెడితే పంచదార వస్తుంది ఏ పంచదార ఫ్యాక్టరీలోకి వెళ్ళి చూసినా ఇదే సరే చెరుకు గడ బదులు నీ చెయ్యి పెట్టవయ్యా అన్నాం అనుకోండి ఏమంటాడు అది నాకు ఆనందదాయకం కాదండి బాబు చాలా ప్రమాదం కూడా అలాంటి పని చేయను అన్నాడు అరే ఏమవుతుందయ్యా ఒకసారి పెట్టి చూద్దాం అన్నాం అనుకో నాకు తెలిసయ పెట్టి చూడక్కర్లేదు అది ఎదురకుండా కనపడుతుందిగా చెరుకు గడ ఎలా అయితే క్రష్ అయిపోతుందో నా చెయ్యి కూడా అలాగే క్రష్ అయిపోతుంది కాబట్టి అలా క్రష్ అయిపోయిన తర్వాత మాత్రమే అది దుఃఖమా ఆనందమా తెలుసుకుంటాను అంటే ఏమైంది అప్పుడు అజ్ఞాని అన్నాం అజ్ఞాని ఎందుకన్నా కళ్ళు ఎదురకుండా కనపడుతుందిగా చెరుకు గడ అందులో పెడితే రసం అంతా వెళ్ళిపోయి పిప్పి కదా నీ చెయ్యి కూడా పెడితే ఏమవుతుంది అదే అవుతుంది మరి అంత ఇంత చిన్న విషయాన్ని చూసి తెలుసుకోలేవరా చెయ్యి పెడితే కానీ తెలుసుకోవాలా నువ్వు లేదండి నాకు స్వానుభవం అయితేనే నేను తెలుసుకుంటానండి అన్నాడు ఇప్పుడు ఏం చెయ్యాలి సరే మంచిదైనా ఆ క్రషర్లో చెయ్యి పెట్టు బాగా అనుభవం అవుతుంది అనుభవం అయినాకైనా తెలుసుకో కనీసం ఎందుకని చెయ్యి వరకే పోతుంది కాబట్టి అప్పుడు కూడా తెలుసుకోలేదండి అప్పుడేం చేయాలి చెయ్యితో పాడు వాడు కూడా వెళ్ళిపోతాడు అందులోకి ఇంకా అప్పుడు తెలుసుకోడానికి వాడు ఉండడే కప్పుడు వీడు మూర్ఖుడు అనమాట కనీసం చెయ్యిపోతే తెలుసుకుంటే అజ్ఞాని వాడు కూడా పోయినాక తెలుసుకుంటానంటే మూర్ఖుడు శాస్త్ర ప్రమాణం ఇలా చెప్పింది అనమాట బుద్ధి వివేకాన్ని బుద్ధిని వివేకాన్ని వాడి విచారణ చేసి ఇది సత్యం కాదు ఇది ఆసత్తు ఇది అనృతము జడము దుఃఖము విషయము అధ్యాస ఆభాస అనాత్మ అవిద్య అజ్ఞానం అని గుర్తించవయ్యా ఈ గుర్తించే తెలివి నీకుంటే అప్పుడేం చేస్తావు దాన్ని దంచడము చెరగడము కడగడము ఏదో సాధన చేస్తావు చేసి ఆ పుళ్ళంతా తీసేసి బియాని పట్టుకుంటాం ఆ ఊక తీసేస్తే బియ్యం మిగిలిపోతుంది అప్పుడు నీకు జ్ఞానమే మిగిలిందిగా అల్టిమేట్గా అజ్ఞానం పోయిందిగా ఇలా జాగ్రత్తగా నీ జీవితాన్ని ఏది ప్రధానమో దాన్ని పట్టుకోవాలి ఏది నీ స్వభావమో అలా ఉండాలి ఏది ప్రధానమా